రివ్యూ ఎయిట్ లెసన్ సిక్స్టీ ఫైవ్ లిస్ ఓన్లీ స్టార్ట్ ఇదేనండి మా పొలం ఎన్ని ఎకరాలండి నాలుగు ఎకరాలు మీదే ఊరు బాబు మా ఊరు పూరి దగ్గర ఒరిస్సాలో ఉంది ఈ ఎద్దులు మీవేనా అవును బాబు ఆవులు కూడా ఉన్నాయా ఒక ఆవు ఒక గేదే ఉన్నాయి బాబు మీ పొలంలో ఏమేమి పండుతాయి మెట్ట పంటలన్నీ పండుతాయండి ముఖ్యంగా మిరప కంది పొగాకు ఎక్కువగా వేస్తాం వరి పండదా ఇది మెట్టభూమి గదా మాగా వరి పండుతుంది మాకు పంటలకు వర్షాలే ఆధారం పొలవ ఎప్పుడు దున్నుతారండి ఈ నెలలో దున్నాలి రెండు మూడు రోజుల్లో దున్నుతాం ఈ సంవత్సరం ఇప్పటిదాకా మంచి వర్షాలు లేవండి ఇంకొక నెలలో మంచి వర్షం పడకపోతే కష్టం చెరువులేవీ లేవా ఇక్కడ ఇటువైపు చెరువులు లేవండి వచ్చే సంవత్సరం నాగార్జున సాగర్ కాలవ నీళ్లు వస్తాయంటున్నారు అప్పుడు ఒక ఎకరం మాగాని చేద్దాం అనుకుంటున్నాను మొత్తం మాగాని చేయరాదు ఎలా చేయనండి చాలా డబ్బు కావాలి మీ పక్క పొలంలో బావి ఉందే ఏతం కూడా ఉంది అవునండి అప్పుడప్పుడు ఆ నీళ్లే మేము కూడా పొలానికి పెట్టుకుంటాం ఇదేనండి మా పొలం ఇదేనండి మా పొలం ఎన్ని ఎకరాలండి ఎన్ని ఎకరాలండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మీ దేవురు బాబు మీ దేవురు బాబు మా ఊరు పూరి దగ్గర మా ఊరు పూరి దగ్గర ఒరిస్సాలో ఉంది ఒరిస్సాలో ఉంది ఈ ఎద్దులు మీవేనా ఈ ఎద్దులు మీవేనా అవును బాబు అవును బాబు ఆవులు కూడా ఉన్నాయా ఒక ఆవులు కూడా ఉన్నాయా ఒక ఆవు ఒక గేదె ఉన్నాయి బాబు ఒక ఆవు ఒక గేదె ఉన్నాయి బాబు మీ పొలంలో ఏమేం పండుతాయి మీ పొలంలో ఏమేం పండుతాయి మెట్ట పంటలన్నీ పండుతాయండి మెట్ట పంటలన్నీ పండుతాయండి ముఖ్యంగా మెరప కంది పొగాకు ఎక్కువగా వేస్తాం ముఖ్యంగా మెరప కంది పొగాకు ఎక్కువగా వేస్తాం వరి పండదా వరి పండదా ఇది మెట్ట భూమి గదా ఇది మెట్ట భూమి మాగానిలో వరి పండుతుంది మాగానిలో వరి పండుతుంది మాకు పంటలకు వర్షాలే ఆధారం మాకు పంటలకు వర్షాలే ఆధారం పొలవ ఎప్పుడు దున్నుతారండి పొలవ ఎప్పుడు దున్నుతారండి ఈ నెలలో దున్నాలి ఈ నెలలో దున్నాలి రెండు మూడు రోజుల్లో దున్నుతాం రెండు మూడు రోజుల్లో దున్నుతాం ఈ సంవత్సరం ఇప్పటిదాకా మంచి వర్షాలు లేవండి ఈ సంవత్సరం ఇప్పటిదాకా మంచి వర్షాలు లేవండి ఇంకొక నెలలో మంచి వర్షం పడకపోతే కష్టం ఇంకొక నెలలో మంచి వర్షం పడకపోతే కష్టం చెరువులేవీ లేవా ఇటువైపు చెరువులు లేవండి వచ్చే సంవత్సరం నాగార్జునసాగర్ కాలవ నీళ్లు వస్తాయంటున్నారు వచ్చే సంవత్సరం నాగార్జున సాగర్ కాలవ నీళ్లు వస్తాయంటున్నారు అప్పుడు ఒక ఎకరం మాగాని చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఒక ఎకరం మాగాని చేద్దాం అనుకుంటున్నాను మొత్తం మాగాని చేయరాదు మొత్తం మాగాని చేయరాదు ఎలా చేయనండి ఎలా చేయనండి చాలా డబ్బు కావాలి చాలా డబ్బు కావాలి మీ పక్క బావి ఉందే మీ పక్క బావి ఉందే ఈతం కూడా ఉంది ఏతం కూడా ఉంది అవునండి అప్పుడప్పుడు ఆ నీళ్లే మేము కూడా పొలానికి పెట్టుకుంటాం అప్పుడప్పుడు ఆ నీళ్లే మేము కూడా పొలానికి పెట్టుకుంటాం